ీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణామాలయ్య భగవత్పాదశంకరం లోకశంకరం యజ్ఞే తపసిదానే స్థితి సదితి ప్రోచ్యర్మీయ సదిత్యేవాధీయ సత్ అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను సత్ అంటే నికి ముంగుట వేదాంతంలో ఆ పరమ సత్యమును సత్ అని వ్యవహరిస్తారు మామూలుగా మీకు లోకంలో దేవుడు అనే పేరుతో వ్యవహరించేది ఆ సత్యే దేవుడనగానేమి దేవుడనే భావనకు మూలంలో ఉండేటువంటి యొక్క చింతన వ్యక్తిది అని కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ కంటికి కనపడుతూ ఉండే జగత్తు ఏదైతే గలదో ఇది సంభవం ఇది సత్యము కాదు సత్యము దీనికి అతీతంగా ఉంటుంది అని మెటాఫిజిక్స్ అంటారు ఫిజిక్స్ అంటే కనపడే జగత్తు ఫిజికల్ వరల్డ్ మెటాఫిజిక్స్ ఈ ఫిజికల్ వరల్డ్ సత్యం కదాలకు దీనికి అతీతమైనది మెటా అంటే అతీతమైనది అది సత్యము అనే భావన మానవ హృదయాల్లో ఒక అన్వేషణ రూపంగా అంతకాలం నుంచి వస్తూనే ఉన్నది ఆ భావనకే దేవుడు అని పేరు ఆ తర్వాతి కాలంలో మానవుల యొక్క మనస్థితి ఆ ఉంటుంది వైదిక కాలంలో లేదు ఈ తర్వాత కాలంలో ఈ మిడిల్ ఏజెస్లో వచ్చింది మిడివల్ పీరియడ్లో వచ్చిన ధోరణ ఏమిటంటే ఆ సత్యము అనే భావన ఏదైతే ఉందో దాన్నే దేవుడు అని తెలుగులోనూ గాడ్ అని ఇంగ్లీష్లోనూ వ్యవహరిస్తూ ఉండటం జరిగినది ఆ వ్యవహారంలో ఏమైందంటే ఆ అనే మాట వచ్చింది సంస్కృతంలో దేవ అనే తెలుగులో డు అనే మాట ప్రత్యేకేది ఎప్పుడైతే డు అన్నారో ఆయన ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం వచ్చేసింది ఇది పర్సనలైజేషన్ ఆఫ్ ది గాడ్ అని అంటే దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావన చేయటం పర్సనలైజేషన్ ఇది మీకు ఉపనిషత్తుల్లో అక్కడ కనపడదు ఉపనిషత్తుల్లో మీకు పర్సనలైజ్డ్ గాడు కనపడదు పర్సనల్ గాడు వేరు పర్సనల్ గాడ్ అంటే అది వేరు పర్సనలైజ్డ్ గాడ్ మీకు కనపడదు ఉపనిషత్తుల్లో అక్కడ ఆ పరమాత్మను ఒక సత్యతత్వముగా మాత్రమే మనకి శాస్త్రం పరిచయం చేస్తూ ఉంటుంది కాబట్టి ఏది ఉన్నదియో అదియే సత్యము సత్యానికి నిర్వచనం ఏది ఉన్నదియో అదియే సత్యము ఇప్పుడు నెక్లెస్ రింగ్ డైమండ్ రింగ్ ఇలాంటి పదములతో మనం అనేక ఆభరణములను మనం భావన చేస్తూ ఉంటాము నామము రూపము మన భావనకి రూపము పేరు దాన్ని ఉచ్ఛేరించే పదానికి నామము అని పేరు ఈ నామరూపములు అవి నామరూపముల వ్యవహారములే తప్ప ఉన్నవి కాదవి ఉన్నది బంగారం కాబట్టి బంగారము మాత్రమే సత్యము ఏది ఉన్నదియో అదియే సత్యము అనేవిధంగా ఈ సృష్టి మొత్తంలో ఏది ఉన్నదియో కనబడేది వేరు ఉండేది వేరు మనం అనుకునేది వేరు కనబడేది అన్నా అనుకునేది అన్నా ఒకటే మనం అనుకునేదే కనబడేది బట్ అ పియర్ ద్ నాట్ మై ప్రాజెక్ట్ కాబట్టి ఆ కనబడేది లేదా మనం అనుకునేది అది వేరు అక్కడ ఉన్నది వేరు దీనికి రజ్జు సర్పదాంతం సర్పము ఉందని మనం అనుకుంటూ మనకి సర్పంగా కనబడుతూ ఉంటుంది కానీ అక్కడ ఉన్నది సర్పం కాదు ఉన్నది రజ్జువి కాబట్టి రజ్జువు సత్యమవు కాబట్టి సత్యానికి నిర్వచనం ఏమిటంటే ఏది సత్యో అది సత్యం కాబట్టి ఈ సృష్టి మొత్తంలో అంతటా వ్యాపించి ఉన్న అఖండమైన సత్యం ముక్కలు ముక్కలు ముక్కలు ఇక్కడ ఇది ఉన్నది అది ఉన్నది అది ఉన్నది నేను ఉన్నాను మీరున్నాడు అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు అని చూడండి ఆ ఉన్న ఉనికిని ఎన్ని ముక్కలు చేసి పెట్టామో చూడండి నేను ఉన్నాను అనేది ప్రథమ పురుష ఉత్తమ పురుష మీరు ఉన్నారు మధ్యమ పురుష ఎక్కడో దేవుడు ఉన్నాడు ఉత్తమ ప్రథమ పురుష అని ఈ విధంగా ఒకే పురుషుణ్ణి మూడు మొక్కలు చేసి ఒకే పరమాత్మతత్వాన్ని మూడు మొక్కలు చేసి పెట్టారు నాకు మూడు మొక్కలు వేరువేరు ఒకటే మూడు విధములుగా మన చేత స్థాపన చేయబడుతూ ఉంటుంది ఉపాధిని బట్టి కాబట్టి ఆ సత్యతత్వమునకే సత్ అని పేరు మీరు ఏదైనా ఒక కర్మలు చేస్తారనుకోండి ఆ పరమాత్మకు సమర్పించే విధంగా కర్మ చేసినట్లయితే ఆ కర్మ కూడా సత్ అనే శబ్దంతో వ్యవహరింపబడుతుంది అటువంటి కర్మకి యజ్ఞము సో యజ్ఞార్థాత్ కర్మలోన్యత్ర లోకోయం కర్మబంధన అని మీరు వినుంటారు భగవద్గీతలో వచ్చిన మాట యజ్ఞ శబ్దానికి ఈశ్వరుడు అర్థం యజ్ఞవై విష్ణు ధర్మవ్యాపకుడైన పరమాత్మకి యజ్ఞము యజ్ఞము యజ్ఞుడు లేక యజ్ఞము అని పేరు ఇప్పుడు మీరు మొక్క పాతారండ పృథివి రూపంగా ఉండే పరమాత్మని మీరు ఆరాధించుకున్నారు అలాగే నీ నీటి విషయంలో పొల్యూట్ చేయకుండా నీటిని పొల్యూట్ చేయకుండా నీటిని నది నదిని నదీ జలాన్ని తీసుకుని నదికి సమర్పించినట్లయితే అది జల రూపంగా ఉండే పరమాత్మను మీరు ఆరాధించినట్లవుతుంది యజ్ఞశబ్దానికి ఒక విస్తృతమైన అర్థము కలదు ఏ ఏ కర్మ అయితే ఈశ్వరారాధన రూపముగా మనం చేస్తామో దాన్ని యజ్ఞము అన్నారు మన స్వంత లాభం కోసం చేసే కర్మని యజ్ఞం అన్నారు యాగం అంటే అనొచ్చు తప్ప యజ్ఞశబ్దానికి అర్థము కలదు యజ్ఞము అంటే ఈశ్వరుణ్ణి ఏ రూపంగా ఆరాధించినా నిష్కామంగా కనుక ఆరాధిస్తే అది యజ్ఞము అనబడు ఈశ్వరునకు సత్ అని పేరు గలదు సత్ అనే శబ్దంతో ఈశ్వరుణ్ణి మనం నిర్దేశిస్తూ కాబట్టి అటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి కర్మకి కూడా సత్ అని పేరు యజ్ఞే అలాగే యజ్ఞే స్థితి అంటే గట్టిగా నిలిచి ఉండాలి అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఏదో దండం పెట్టుకొచ్చావు అన్నట్టుగా కాకుండా అమ్మలుగా అలా చేస్తూ ఉంటారు జనాలు శనివారం నాడు ఓసారి దేవుడికి దండం పెట్టడం లేకపోతే వేసవి స్థలంలో ఒకసారి దేవుడికి దండం పెట్టుకురావటం తిరుపతి కొండ మీద చాలా నష్టం వస్తుంది వేసవి కాలంలో అయితే జనవరి ఫస్ట్కి వెళ్లి దండం పెట్టుకురావటం లేకపోతే ఈ రోజున వెంకటేశ్వర స్వామి పుట్టాడు అని ఏదో ఏదో పేరు పెట్టే వెంకటేశ్వర స్వామి పుట్టడం ఏమిటి ఏదో దానికి ఏదో కథ ఉంటుంది ఆ కథ ప్రకారం ఆ డేట్ కు వెళ్లి ఎండం పెట్టుకురావటం మిగతా రోజులన్నీ మన స్వంతం మన మన సంసారానికి సంబంధించినవే మిగతా రోజులన్నీ కూడా కేవలము ఆ ఒక్క రోజు మటుకు ఈశ్వరుణ్ణి ఆరాధించటం కోసం వెళ్లి తీర్థయాత్ర లేకపోతే దేవతా దర్శనము దేవాలయ దర్శనము ఇత్యాదులు ఈ విధంగా జీవితంలో దేవుడికి ఈశ్వరుని ఈశ్వరునికి చాలా అల్పమైన స్థానము ఇచ్చి అంటే మొక్కుబడి అంటారు నేనే మొక్కుబడి అంటే మనం సంపాదించే వంద రూపాయల్లో పావలా ఈశ్వరుడికి మొక్కిచ్చేస్తే మిగతా తొంభై తొమ్మిది రూపాయల మనది మనం ఖర్చు పెట్టుకోవచ్చు అండ్ మొక్కుబడి అంటారు అలాగే ఉన్న సమయంలో రోజు వారం దేవునికి సమర్పించేస్తే మిగిలిన రోజులన్నీ మనదే మన సొంతానికి మనం వాడుకోవచ్చు అని ఈ విధమైన ధోరణి ఏదైతే గలదో ఆ ధోరణి దాన్ని స్థితి అంటారు స్థితి అంటే నిలకడ ఇది వచ్చిపోయే ధోరణి కదా ఇది నిలకడ అంటే మనం ఏ కర్మను చేసినా దానిని ఈశ్వరారాధన రూపంగా చేస్తూ ఉన్నట్లయితే దానిని యజ్ఞే స్థితి అని అటువంటి స్థితి ఏది దానికి సత్ అని పేరు ఎందుకంటే ఆ విధమైన నిష్ట మనల్ని ఆ సత్స్వరూపము వైపునకు తీసుకువెళ్తుంది మనము ఆ సత్తునందు విలీనమై అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే మహావాక్యముల చేత బోధింపబడిన ఆ అద్వైతాన్ని మనం అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది యజ్ఞము ద్వారా మనకు భాగ్యము కలుగుతుంది కనుక యజ్ఞే ఆ యజ్ఞమునందు నిలకడగా ఉండట కూడా సత్ అనియే చెప్పబడుతున్నది యజ్ఞే స్థితి తర్వాత తపస్సు స్థితి తపస్సు తపస్సు అంటే మీకు ద్వంద్వములను సహించుతా దానికి తపస్సుని పేరు ఇప్పుడు నేసరికాలం వచ్చింది ఏప్రిల్ నెలలో ఎండలు ఏప్రిల్ మే చాలా హాట్ గా వీటిని మనం చిరునవ్వుతో ఆ వేడిని సహిస్తాము తర్వాత డిసెంబర్ జనవరి ఆ టైంలో చలి బాగా వేస్తుంది ఆ చలిని కూడా ఏదో కావలసిన ప్రొటెక్షన్ తీసుకుంటూనే ఏర్పాటు చేసుకుంటూనే ఆ చలిని కూడా మనం సహిస్తాము చిరునవ్వుతో సహిస్తాము అగో అటువంటి ద్వంద్వ సహిష్ణుత అపోజిట్స్టుని ద్వంద్వములను సహించే స్కుంటాము ఆ సహించుతలో ఈశ్వరుని యొక్క ఒక విభూతిని దర్శిస్తూ ఉదాహరణకి ఎండలు బాగా కాసుకున్నాయంటే ఇది సూర్యభగవాను యొక్క ప్రతాపమే కదా సూర్యుని యొక్క ప్రతాపము సూర్యరూపంగా ఉండే ఈశ్వరుని యొక్క ప్రతాపము అలాగే చలి కూడా అంత ఇప్పుడు సూర్యుని కిరణములు భూమిపై నిటాదుగా పడితే వేసవి కాలం వాళ్ళుగా పడితే శీతాకాలం అంతే తేట ఆ భూమి తిరిగే సందర్భంలో కిరణములన్నీ నిటాదుగా పడుతున్నాయనుకోండి నిటాదుగా పడ్డ కిరణములకి తీక్ష్ణత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొంచెం సూర్యుడికి ఒక్కసారి దగ్గరైనట్టు అవుతుంది అంచేత వేడి ఎక్కువ ఉంటుంది పడితే ఒక్కసారి దూరం అయినట్టు అనిపించి మనకి బాబు బలం కాబట్టి ఈ వేడి ఆ రెండు కూడా ప్రకృతి ధర్మములు లేదా ప్రకృతి యందు పరమేశ్వరుని యొక్క విభూతి ఆ విధంగా గ్రహించి తితిక్ష అంటే మనం మనస్సులో ఉంటుంది అంతా కూడా మనస్సులోనే ఉంటుంది మీకు మనస్సు కనుక గట్టిపరుచుకుంటే శరీరం వల్ల సమస్యే ఉంటుంది ఈ వేడి నేను సహించలేను ఈ వేడి నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అని మీరు అనుకుంటే అది దుఃఖమే ఆ యోగంలో వేడి ఎలాగే ఉంటుంది మనం పరిమాణం చేసుకుంటాం వేడి కదా అని పని అని అనుకుంటే వేడి పెద్ద అడ్డు కూడా కాదు కాబట్టి మన జీవిత గమ్యం ఏదైతే గలదో దాన్ని చేరుకున్న ఎందు ఈ ద్వంద్వములు ఎదురవుతూ ఉంటాయి వాటిని తితిక్షతో స్వీకరించేటువంటి స్వభావము నాకు తపస్సు అనిపే తపస్సు ఆ పరమేశ్వరుని వైపుకు మనల్ని తీసుకువెళ్లేటువంటి సామర్థ్యము కలది గౌక దానికి కూడా సద్ అనిపే అయితే ఈ తపస్సు మన కూడా సంవత్సరానికి ఒకసారి తపస్సు చేయడం ఎక్కడికో కాశీ కాశీ వెళ్ళినప్పుడు ఒకసారి తల్లి ఇంటికి స్నానం చేయటం ఒక్కసారి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు మనం భోగాలను అనుభవిస్తూ ఒక్కసారి కొంచెం దిగబట్టి కొంత పట్టుదల తెచ్చుకుని ఆ చల్లిలో మూడు మునిగేసి లేచి తద్వారా మనం చాలా పుణ్యాన్ని సంపాదించాము మనకి దీని ఎప్పీస్మెంట్ అంటారు ఎప్పీస్మెంట్ రెల్బియన్ ఎప్పిజెస్ పీపుల్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో ఎప్పిస్ట్ పీపుల్ పొలిటికల్ పార్టీస్ ఓట్ల కోసం జనాలని ఎప్పిస్ట్ చేస్తూ ఉంటారు తుష్టీకరణ విధానం అలాగే రెల్బియన్లో కూడా అటువంటి తుష్టీకరణ విధానం మీకు కనపడుతుంది అలా చిత్రంగా ఉంటుంది ఇప్పుడు ఇరవై పేజీల పారాయణేదో ఈరోజు సహస్రనాభో ఏదో ఇరవై పేజీలు అదంతా మీరు ఈ మోదించి ఆమోదించవడానికి ఒక గంట పడుతుంది ఆ సహస్రనామం అయిపోయిన తర్వాత ఇంకేదో స్తోత్రం అని ఉంటుంది ఇప్పుడు లలిత సహస్రనామం దాని పక్కనే కుంజికా స్తోత్రం ఉందనుకోండి అలా ఉంటుంది ఆ కుంజికా స్తోత్రం రెండు ఒక పేజీ ఈ లలిత సహస్రనామం ఇరవై పేజీలు ఉంటుంది పేజీలు చదివి దీన్ని చదవాలి అని ఉంటుంది అక్కడ అది చదవడం కోసం నేను చదవడం మొదలు పెడితే ఈ కుంజికా స్తోత్రాన్ని చదివేస్తే లలిత సహస్రనామం చదవకపోయినా ఫలం మీకు వచ్చేస్తుంది ఉంటుంది అది ఎలా ఉందో చూడండి అంటే ఇరవై పేజీలు చదివిన వాడు ఏవైపోవాలి వాడి బ్రతికేమిటిగా స్తోత్రం ఒకటి చదివేసి నాకు ఆ ఫలం అంతా నాకు వచ్చేసి నేను వీడి ఎంతసేపు కూర్చొని కష్టపడిపోయి అది చదివిన వాడు ఏమైపోవాలి వాడి వనస్థితికి ఎలా కాబట్టి ఇదంతా కూడా ఒక ఎప్పస్మెంట్ పాలసీ కింద సో వాటెవర్ సంవత్సరానికి ఒక్కసారి మీరు కష్టం కష్టమన్నీ సహించేస్తే మీకు అలా పుణ్యం వచ్చేస్తుంది మీ కోరికలన్నీ తీరిపోతాయి అని అలా దాన్ని తపస్థానాల నిలకడ తపస్సు స్థితి నిలకడగా తపస్ ఉండాల్సింది అలాగే దానేచే స్థితి దానము అంటే ఎప్పుడో సంవత్సరానికోసారి దానం చేయటం తండ్రిగా ప్రార్థన రోజునే రూపాయి ముప్పో రెండు ముప్పోళ్ళాయో దానం చేయటం మళ్లీ ఇంకా సంవత్సరం మొత్తం మీద దానం చేయకపోవడం తర్వాత లంచాలు పుచ్చుకుంటూ ఉండడం ఆ లంచాలు పుచ్చుకున్న దాంట్లో చిన్న పర్సంటేజ్ దేవుడికి ఉండీలో వేయటం ఇలాంటి వేషాలు ఉన్నాయి కనుక ఇవి దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు కావు ఇదంతా కూడా ఆత్మవంచనలో భాగం అవుతాయి తప్ప అదేవి సత్యం కాదు సత్యానికి దానికి సంబంధమే ఉండదు దానము అంటే ఇచ్చేటువంటి స్వభావం మన దగ్గర ఉన్నది ఇతరులకు ఒక జీవితకాలం ఇవ్వడాన్ని అభ్యాసం చేయాలి ఏదుంటే అది ఇవ్వడము అనేది అభ్యాసం చేయాలి అది ఒక యాటిట్యూడ్ కింద డెవలప్ చేసుకోవాలి మనం దీనికి మనం ఏమి సేవ చేయగలుగుతాము అనే ఆలోచనే చేస్తూ ఉండాలి దీనివల్ల మనకేమిటి లాభము అనే ఆలోచన ఉండకూడదు మన మనతో మనకి మనకి ఏ వ్యక్తితో పరిచయం ఏర్పడినా లేదా ఏ వ్యక్తి మనల్ని కలవటానికి వచ్చినా లేదా ఏ వ్యక్తి మనకి ఎక్కడ తారసిల్లినా మనం వీరికేదైనా సేవ చేయగలుగుతామా అనే విధంగానే ఆలోచించాలి అది ఒక ఒక యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే అది సత్ సత్ అనే సత్ యొక్క ఆవిష్కారము వైపు డదు పరమాత్మను రియలైజ్ చేసేటువంటి దిశలో మనల్ని నడిపిస్తుంది కాబట్టి అటువంటి నిలకడగా ఉండే దాన బుద్ధి కూడా సత్ అనకూడదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ మూడింటికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాడని మనకి తెలుస్తూనే యజ్ఞో దానం తపస్చేవా అది పద్దెనిమిదో అధ్యాయంలో కూడా రాబోతోంది మానవులు ఈ మూడింటిపై మనస్సు పెట్టండి యజ్ఞము దానము తపస్సు యజ్ఞము దేవత ఆ పరమా సకల ప్రకృతి వ్యాపించి ఉండే పరమాత్మ విభూతిని గుర్తించి చేసే ఆరాధనకు యజ్ఞము అని సమాజాన్ని మనం ఆరాధించాలి సమాజానికి మనం సేవలు చేయాలి సమాజ రూపంగా పరమేశ్వరుడు గలడు జనత జనార్దం అనే దృష్టితో తన వద్ద ఉన్న రిసోర్సెస్ సాధన సంపత్తిని పది పంచుకునేటువంటి స్వభావం ఏదైతే దానికి దానము అని పేరు తన శరీరంతో మమేకం కాకుండా శరీరము మనస్సు వాటిని సాక్షిభావంతో దర్శిస్తూ జీవనంలో ఎదురయ్యేటువంటి ద్వంద్వములను సుఖదుఖములను అనుకూల ప్రతికూల పరిస్థితులను తితిక్షతో ఎదుర్కొంటూ ఉత్సాహంగా ముందుకు సాగేటువంటి ఆ లక్షణానికి తపస్సు అని కాబట్టి వైయక్తిక జీవితంలో తపస్సు సమాజ జీవితంలో దానము సకల జగత్తును వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు ఎడల నిజ్ఞావనతో అనగా నిష్కామముగా ఆరాధించుట ఈ మూడు మనిషి జీవితంలో ఈ మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి ఉన్నట్లయితే వాడు సత్యము వైపునకు పయనించి సత్య సాక్షాత్కారాన్ని పొంది కృతార్థుడు కాగలుగుతాడు అన్నది భగవద్గీతలో చెప్పేటువంటి పెద్ద ప్రతిపాదనము అది ఈ వాక్యంలో మనకు కనపడుతుంది యజ్ఞే తపసి దానే చదిగితో మీరు ఆ యజ్ఞమునందు నిలకడగా ఉండుత అనే ప్రయత్నంలో భాగంగా ఏవైతే కర్మలను ఆచరిస్తారో అది కూడా శ్రద్ధ అనబడుతుంది దానము మనం చేస్తూనే ఉండాలి అనే ధోరణితో చిన్న పెద్ద పనులను మీరు ఏవైతే చేస్తారో వాటికి కూడా శ్రద్దనే ఈ సుఖ దుఃఖాది ద్వంద్వములను నిబ్బరంగా సహిస్తూ మనం ఈశ్వరుని ఆరాధించాలి అనే ధోరణితోటి మీరు తపస్సు అది తపస్తు దాని నిమిత్తమై చేసేటువంటి కర్మ ఏదైనా సత్ అని ఏ అనబడు కాబట్టి యజ్ఞము సత్ దానము సత్ తపస్సు సత్ ఆ మూడింటి కొరకు చేసే పని చిన్న పెద్ద ఏదైనా కూడా సత్ అనబడు కర్మ చేయ తదర్థీయం సదిత్యే వా ఇప్పుడు పరమేశ్వరుడు పృథివీ రూపంగా మనం ఎదుట ఉన్నాడు మనం ఆరాధించాలి అంటే యజ్ఞం ఎలా ఆరాధిస్తారు పృథివు హారతి అన్నిటికీ హారతి కాదు మన వాళ్ళకి జాతనైందో ఒకటి అన్నిటికీ హారతిస్తూ ఈ హారతి ఉపయోగం అవుతుంది పృథివీకి మొక్క పాత హరి సో ఆ మొక్క అనే కర్మ కూడా సత్ అనుకుంది ఆ విధంగా అలాగే ఎవరైనా కష్టపడుతుంటే మీరు ఏదైనా సహాయం చేశారనుకోండి ఇక్కడ ఏదో మందు మాకో లేక ఇబ్బంది పడుతుంటే మీరు మందు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి అది దానము ఆ కర్మ కూడా సత్నముడు ఈ విధంగా ఆ సత్శబ్దములు చాలా విస్తృతమైన అర్థాన్ని ఈ శ్లోకం చెప్తూ ఉన్నది భాషం చూద్దాము యజ్ఞే యజ్ఞకర్మణి యా స్థితి యజ్ఞము కొరకు చేసే కర్మ ఎందు నిలిచి ఉండుట ఏది గలదో అది దానికి సత్త అని పేరు తపస్థితి అంటే ద్వంద్వ సహిష్ణుత్వము అనే స్థితి ఎందు నిలిచి ఉండుట మన మన ఎలా ఉంటారంటే ఎండలు కాస్త అంటే ఎండలు కాసేస్తున్నాయి గొప్పలు అడ్డుకుపోతున్నాయి ప్రపంచం తలకిందులు అయిపోతుంది గారు ఏం మాట్లాడకుండా ఉండిపోతున్నాడు ఎండ కష్టం ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన మాత్రం అని అల్లరి చేస్తుంటాను ఈ అల్లరి చేస్తుండగా అనుకోకుండా కొంత మేఘాలు వచ్చి వర్షం పడుతుంది ఎంతో దిక్కు వర్షం పడుతుంది పడితే అది వర్షాలు వచ్చేసి రోడ్లు మురిగిపోయాయి ట్రాఫిక్ ఆగిపోయింది నరేంద్ర గారు మళ్లీ ఏం మాట్లాడడం అట్లేదు అని మళ్లీ అల్లరి చేస్తున్నారు ఈ లోపల నాలుగు డిగ్రీల టెంపరేచర్ తగ్గి చలి వేస్తే చలి వచ్చి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి అక్కడేమో యూపీలో ఇద్దరు చచ్చిపోయారు పంజాబ్లో ఒకటి చచ్చిపోయాడు తెలంగాణలో ఒకటి చచ్చిపోయాడు అయినా కూడా మరీ మోడీ గారు ఏం మాట్లాడటం లేదు ఈ విధంగా అల్లరి చేయడము కన్ఫరంటేషనల్ సొసైటీ ఇండియన్ సొసైటీ చాలా కన్ఫరంటేషనల్గా నాయితీ మెస్టి సొసైటీగా మనకు కనపడుతూ ఉంటుంది ఇదంతా కూడా ఆ తపస్సుకి ఆపోజిట్ వ్యతిరేక దృష్టాంతం నువ్వు కూడా దృష్టాంతం కంటే కూడా వ్యతిరేక దృష్టాంతానికి విలువ ఎక్కువ దృష్టాంతంతో అర్థమైన దానికంటే వ్యతిరేక దృష్టాంతంతో ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి అలాంటి ధోరణి ఉండకూడదు నిబ్బరంగా ఉండడం ద్వన్వాలని స్నేహిస్తూ నిలకడగా ఉండడం దాన్ని తపస్థూ ఉంటారు దానిచ ఇప్పుడు మా నాన్నగారి తద్దినం రోజుని రూపాయి బావలా పొట్లం కట్టి నేను దానం చేస్తాను ఏమిటో దే అలాగే నా దానం రుజువు చేయాలి దీనికోసం తద్దినమే కానక్కర్లా రుజువు చేయాలి మా అమ్మగారి తద్దినం రోజుని మావుడి కొన్ను దానం చేస్తాను రోజు కనపడే బాగుంట పొంది చేతిలో బాగుపొంది ఉంటే ఎవడైనా పిల్లలు కనపడితే వాళ్ళకి వెంటనే అది ఇవ్వాలి దానికోసం అమ్మగారి తద్దినమే కానక్కర్లా సో సన్యాసికి భోజనం పెట్టాలంటే ఇంట్లో శ్రాద్ధం వచ్చినప్పుడు మాత్రమే మేము సన్యాసికి భోజనం పెడతాము నీటప్పుడు వేస్టు అలా ఉండకూడదు సో కాబట్టి దానమున్నందు నిలకడ ఇది దానికి సాచాటే ఈ నిలకడకి ఈ నిలకడ స్వభావానికి అంటే యజ్ఞము తపస్సు దానము మూడింటి జీవితంలో ఉండే మూడు భాగమూలను కవర్ చేస్తున్నాయి యజ్ఞము అంటే ప్రకృతి అంతా వ్యాపించిన పరమాత్మను గుర్తించి సేవించుట దానము అంటే మన చుట్టూ ఉన్న సమాజములో పరమేశ్వరుని దర్శించి మన సంపదని సమర్పించుట తపస్సు అంటే వైయక్తిక జీవితంలో సుఖ ఒక సమబుద్దితో స్వీకరించుతారు జీవితంలో మూడు ప్రధానమైన అంశములు కవర్ అయినాయి ఆ ఎవరైతే ఉంటారో ఆ స్థితికి సత్ అని పేరు అంటే పరమాత్మ తోటి సంయోగమును కలిగి ఉన్నారు మనకి ఈ ప్రచారంలో ఉన్న దోషములు జనులు తెలుసుకునే లక్షణం తక్కువ ఉంటుంది విచారం చేయరు విశ్వాసం మీద ప్రాముఖ్యం ఇస్తారు తప్ప నమ్మకానికి ప్రాముఖ్యం ఇస్తారు తప్ప పరిశీలించి తెలుసుకుందామనే దృష్టి జనులలో ఉండదు ఇది జనులలో ఉండే ఒక పెద్ద దోషం రెండవ దోషం ఈ ప్రచారకులు చాలా తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పెడతారు దాంతో ఏమైపోతుంది దేవుడు అనేది మన జీవితంలో ఎక్కడా ఉండదు ఆ దేవుడు అనే జీవితంలో ఎక్కడా ఉండదు దేవుడు అనే అంశము ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే దేవాలయానికైనా వెళ్లాలి తిరుపతి అయినా వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్లాలి లేకపోతే ఏదైనా ఓ చేయాలి అప్పుడు మాత్రమే దేవుడితోటి మనకి ఏదో ఒక రకమైన సంబంధము పైగా ప్రసాదం తినేస్తే చాలు అని ఇది ఒక సూపర్ క్రిస్టిషన్ సమాజంలో బాగా ప్రచారంలోకి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఊహించగలను ఒక కథ ఒక్క చోటే ఉంది కథ ఇంకెక్కడా లేదా కథ ఆ కథలో ఏమనుందంటే ప్రసాదం తినేస్తే వాడికి ఫలం వచ్చేస్తుంది వాడు ఉపవాసం ఏకాదశి ఉపవాసం ఉంది కొద్దిన్న మొదలుపెట్టి ఘోరే శ్యాహాన్ని మొదలుపెట్టి పదకొండున్నర గంటల దాకా వాడు పూజ దాని నిమిత్తమై వెయ్యి ఖర్చు పెడితే వాడికి ఎంత ఫలం వస్తుందో సరిగ్గా వాడు ప్రసాదం ఇచ్చి టైంలో అటుకేసి వెళ్లి మోటార్ సైకిల్ మీద పెట్టి ఆ ప్రసాదం నోట్లో వేసుకుని మళ్ళీ లేచా కాపోతే అంతే పుణ్యం వస్తుందని చెప్తుంది ఆ పీస్మెంట్ అంటారు ఆ కథ అలా చెప్తుంది ఆ కథని మనం వాళ్ళు బాగా ప్రచారంలో పెట్టేశారు దాంతోటి ఆ కథను ఆ సందర్భం నుంచి బయటికి లాగి మొత్తం మొత్తం మతమంతా కూడా దాన్ని పరిచిపెట్టారు దాంతో సమాజంలో ఎలా తయారైందంటే దేవాలయాలన్నీ పాఠశాలలుగా తయారై అక్కడ లడ్డూలని మొదలైన వాటిని విరివిగా తయారు చేసి వాటిని పొట్లాలు కట్టి వాటిని అన్ని కామర్సుని వాడు నడిపించుకోవడం ఆ పొట్లాలు తెచ్చేసుకుని మనం తినేసి మన పక్క వాళ్ళకు కూడా పెట్టేస్తే మన పక్క ఎప్పుడైనా కష్టం వస్తే ముందు మాకు ఎప్పుడు మనం ఇవ్వక్కర్లేదు కానీ ఈ ముక్కుపోయిన ప్రసాదం ఒకటి ఒకసారి వాటికి పెట్టేస్తే మనం వాడు కృతార్థుడైపోతాడు నేను కృతార్థులైపోతాను అనేటువంటి ఒక ప్రచారం మన వాళ్ళు అలా చేసి పెట్టారు చాలా దురదృష్టకరమైనటువంటి ప్రచారం అది దాంతో జీవితంలో దేవుడి యొక్క స్థానము చాలా క్వశ్చనబుల్ గా తయారయ్యాయి ఒక సూపర్ స్పిషియస్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అది సరికాదు జీవితంలో మనం ఈశ్వరులతో అనుబంధాన్ని యోగమును యోగమంటే అదే అర్థం ఈశ్వరులతో మనకుండే సంబంధమునకే యోగము ఉంటే ఆ యోగాన్ని మనం నిలబెట్టుకోవాలి దానికి పద్ధతి ఏమిటంటే యజ్ఞ దాన తపస్కర్మ కర్మచ ఒక విద్వద్భి కర్మచైవా తదష్టీయం విద్వాంసులు ఎలా చెప్పారు అభిధీయతే రుచ్యతే చెప్పబడుతున్నది ఎవరి చేత చెప్పబడినది విద్వాంసుల చేత చెప్ప పండితుల చేత ఆ విధముగా చెప్ప తెలిసిన వారి చేత చెప్పబడింది ఇప్పుడు ఎవడైనా ఏదైనా చెప్తుంటే గుడు బసవన్నాను తల ఊపడం కాదు అని చెప్పేవాడు తెలుసున్నవాడా కాదా వాడి క్వాలిఫికేషన్ ఏమిటి చూసుకోవాల్సి ఉంటుంది శ్రోతలు కొంచెం ఒకపిసారి బుద్దిని ఉపయోగించి ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ఇల్లిటరేట్ చదువు నిరక్షర పుక్షి చదువు లేని వాళ్ళకి రెండు ప్రొఫెషన్స్ ఓపెన్ గా ఉన్నాయి ఒకటి పాలిటిక్స్ రెండు గాడ్ హెడ్ గాడ్ మ్యాన్ రెలిజియన్ రెండు ప్రొఫెషన్స్ ఓపెన్ గా ఉంటాయి మీకు ఏ చదువు లేదనుకోండి మీరు పదో తరగతి ఫెయిల్ అయ్యి నన్ను సలహా ఏదైనా మంచి ప్రొఫెషన్ సలహా చెప్పంటే జ్యోతిషం మీరు ప్రాక్టీస్ చేయొచ్చు లేకపోతే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయొచ్చు లేకపోతే హోమియోపతి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు లేకపోతే రెండు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు లేకపోతే మూడు కూడా ప్రాక్టీస్ చేయచ్చు నేను కొంతమంది నేర్చుకుంటాను జ్యోతిషం చూసి జ్యోతిషానికి తగ్గట్టుగా వందిస్తాను అది ఇంటర్ డిసిప్లిన్ అది ఇంటర్ డిసిప్లిన్ అది అన్నమాట అదే జ్యోతిషాన్ని గ్రహం చూసి ఈ గ్రహం ప్రకారంగా నువ్వు నానబెట్టినా వెంతుని తింటూ ఉండు అని అని మందిస్తారు దీనికి జ్యోతిర్వైద్యము అని ఎంత డిసిప్లిన్ అది అది ఓకే బయోఫిజిక్స్ కాదు వీళ్ళు ఇలా తయారయ్యారు ఇల్లిటరేట్ ఇల్లిటరేట్ అయి ఉన్నారు నేను కంప్యూటర్లో ఏ విధంగా ఇల్లిటరేట్ వీళ్ళు అలాంటి ఇల్లిటరేట్ పీపుల్ ఈ టాపిక్స్ లో ఈ ప్రచారం మీరు మీరు దాంట్లో ఆ ప్రొఫెషన్ మీరు పెట్టుకోవచ్చు లేదా మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసుకునే ప్రొఫెషన్ కూడా మీరు ఈ రెండు ప్రొఫెషన్స్ ఇల్లిటరేట్స్ కోసం ఈ రెండు ప్రొఫెషన్స్ ఉన్నాయి అలానే కాబట్టి ఎవళ్ళు చెప్తున్నారు అన్నది ఆలోచించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటో మీరు ఉపదేశం స్వీకరించాలి కానీ వేషాన్ని బట్టి ఉపదేశానికి పోయి లేకపోతే వాటి నమ్మకాన్ని ఏదో పంచిపెడుతుంటే దాన్ని చచ్చుల కావచ్చి ఆ విధంగా ఉన్నట్లయితే మనకి ఆ తత్వము తెలిసే అవకాశము ఉందనే ఉండదు అంటే విద్వాంసులు చెప్తున్న మాటనే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మంచిది నేను వ్యతిరేక దృష్టాంతం ఇచ్చాను అన్యథా భావించకూడదు సో ఉచ్యతే కై విద్వర్థి అక్కడ వాక్యం గుర్తవుతుంది కర్మచైవ తే ఈ మూడింటి కొరకు ఉద్దేశించిన కర్మ కూడా లేదా ఆ ప్రశ్దానికి పరమాత్మనర్థం చెప్పచ్చు పరమాత్మ ప్రయోజనముగా కలిగిన అంటే పరమాత్మను చేరుకునుకే ప్రయోజనముగా కలిగిన కర్మ ఏదైనా కూడా దానిని కూడా మనం సత్ అనే శబ్దంతో వ్యవహరించవచ్చు అథవాధాన ప్రకృతం తదర్థీయం యజ్ఞాన తపోీయం ఈశ్వరాధీయమితేటం అంటే వాటి కొరకు ఉద్దేశించబడినా అని బహువచనం చెప్పారనుకోండి ఏమిటా వాటి కొరకు అంటే ఏవి అంటే యజ్ఞము దానము తపస్సు వాటి మూడింటిని జీవితంలో అనుభవానికి తెట్టుకున్న కొరకవి మీరే ఉద్యమాన్ని చేపడతారో ఏ ప్రయత్నాన్ని చేపడతారో ఆ ప్రయత్నం దానికే కర్మాని పేరు అది కూడా సత్ అన్నబడు మీకు మొక్క పాత అని అనుకోండి దానికి సర్త్ అంటే మొక్క పాత సర్త్ అంటే నేను గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గంగలో ఏదో ఎవరో పారేసిన పాత చిరిగిపోయిన వస్త్రశకలము లేకపోతే సగము కుళ్లిన పుష్పము లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ సంచు ఏదో తక్కు మన చేత కొట్టుకుని ఈ గట్టి మీద పాలెస్ట్వ్వండి లేకపోతే అక్కడ వేస్ట్ వేస్టర్ ఉంటే దాంట్లో పాలెస్టివ్వండి పాలేస్ట్ నేను ఏమనుకునేవాడిని అంటే నేను యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నాను అని నేను అనుకునేవాడిని ఎందుకంటే నదీ అడల రూపంగా పరమాత్మ ఏమే కాబట్టి నదీ మనం చేసేటువంటి ఆరాధన ఏమిటంటే ఇది ఏ మనం చేసే ఆరాధన అంతే తప్ప నదిలో ఇవేమో పాలెస్టీ నదికి ఇప్పటికే పొల్యూట్ అయి ఉన్న నదికి మరింత పొల్యూషన్లని జోడించి దానిని భక్తిగా అదే ధర్మమని ఆ విధంగా మన వాళ్ళు ప్రచారం చేసి పెట్టారు బాగా ప్రచారం చేసి పెట్టారు ఈ ప్రచారం వల్ల ఏమైపోయిందంటే నది యొక్క రహస్యం నది యొక్క తత్వం మన వాళ్ళకి తెలియకుండా అయిపోయింది దాంతోటి నదులన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి నదులు పొల్యూట్ అవటంలో మతం కారణం కాదు పెద్ద కాదు మతం పది ఉంభై శాతం సమాజంఖ్య పెరగటం జనులకు సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉండడం తర్వాత ప్రభుత్వాలు ఈ మురికిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టాలి తప్ప మురికిని మురికిలాగా తీసుకెళ్లి నదిలో విడిచిపెట్టేయకూడదు అనేటువంటి ఒక మౌలికమైన పాలసీ అన్నది ప్రభుత్వంలో లేకపోవటం నగరములు పెరిగిన ఆ నగరములలో ఉండే మురికంతా వెళ్ళేసి నదిలో పెడుకుతూ ఉండటం ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చిన ఊరికంతా నదిలో పడ్డాం ఈ విధంగా నదులు పొల్యూట్ అయిపోయాయి నదుల్లో ఏమీ కారం మిగిలి లేదు యమున ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ ఎ డెట్ రివర్ డెట్ రివర్ అనే పేరు యమునకు ఇప్పుడు ఆ టాపిక్ లోకి నేను వెళ్ళను కాబట్టి నదులు ఆల్రెడీ పాడైపోయాయి అలా అలా పాడైపోతున్న నదులకి మన మతం కూడా తోడైంది మన భక్తులందరూ వెళ్లి నదిని అప్పటికే పొల్యూట్ అయి మా వంతు మా వంతు కంట్రిబ్యూషన్ పొల్యూషన్కి ఇదిగో అని వీళ్ళు పొల్యూట్ చేస్తారు పొల్యూట్ చేస్తున్నామని అనుకోరు మేము పుణ్యకర్మ చేస్తున్నాం అనుకుంటాం ఆ విధంగా ప్రచారం కూడా ఆ విధంగా సో ఇదంతా కూడా దోషం కాబట్టి యజ్ఞము దానము తపస్సు అనే మూడు భావనలను బాగా తెలుసుకుని వాటి ఎడల చేసే కర్మ ఏదైనా కూడా దత్తమ యజ్ఞము సత్తే దానము సత్తే తపస్సు సత్తే వాటి కొరకు చేసే కర్మ కూడా పదార్థం చెప్పండి తచ్చబ్దానికి బహువచనం లేదా తచ్చబ్దాన్ని ఏకవచనంగా తీసుకోండి దాని కొరకు అది ఏది ఈశ్వరుడు అనే తత్వం ఏది గలదో దాని కొరకు జగత్తును వ్యాపించి ఒక మహాశక్తి ఒక హయ్యర్ పవర్ ఈ జగత్తును నడిపిస్తూ ఉన్నది ఈశ్వర శబ్దానికి అర్థం అది ఈశ్వరుడనగా సగల జగత్తును నిర్వహిస్తూ ఒక మహాశక్తికి ఈశ్వరహ అని పేరు అలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే సంస్కృతంలో ఈశ్వర ఉంటుంది తెలుగులో మీరు డూ పెడతారు ఈశ్వరు దూ అని పెడతారు పెట్టేసేపటికి మనకి పెర్సనలైజ్డ్ గాడ్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం మనం పెర్సనలైజ్డ్ గాడ్ అంటే ఆ గాడ్ని ఒక మనిషిగా ఫిక్స్ చేసేసి కూర్చున్నారు కొంతమంది విష్ణువు చదువు బుధుడని ఫిక్స్ చేసి కూర్చున్నారు ఇంకో కొంతమంది త్రినేత్రుడు శివుడని చదువు ఫిక్స్ చేసి కూర్చున్నారు ఇవి బాగా పాటపడిపోయి కొత్త పాత రోత కొత్త వెంత అన్నట్టుగా ఈ బాబా అని లేకపోతే అయ్యప్పని ఇంకొక విధంగా అనదర్ కైండ్ ఆఫ్ పర్సనలైజేషన్ లో ఇంకో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పర్సనలైజేషన్ లో కాదు స్త్రీ అని ప్రవర్తించి వాళ్ళు మొత్తం సమాజంలో ఈశ్వర శబ్దానికి ఈ ఐదారు ఉన్నాయి వీటిల్లో ఏదో ఒకటి అనే ఫిక్సేషన్లో ఉంది సమాజం దీన్ని పర్సనలైజేషన్ ఆఫ్ గాడ్ అంటారు మీరు గమనించాల్సింది ఏమిటంటే భగవద్గీతలో కానీ ఉపనిషత్తులలో కానీ పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు ఇక్కడ తత్వము రూపముగానే పరమాత్మని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ ప్రతిపాదిస్తారు కాబట్టి ఈశ్వర శబ్దానికి ఓ పెద్ద ఆయన అనే అర్థం చెప్పకూడదు ఈశ్వర శబ్దానికి సకల జగత్తును శాసిస్తూ ఉండే ఒక ఒక హయ్యర్ పవర్ ఒక మహాశక్తి అని అర్థం చెప్పాలి కాబట్టి అదుగో ఆ మహాశక్తిని గుర్తించి మన చుట్టూ ఆ మహాశక్తి ఏ మన లోపల కూడా చక్షుషుక్షు శ్రోత్ర శ్రోత్రం అని నేను పలు పర్యాయములు మీకు మనవి చేస్తూ ఆ విధంగా మన లోపల ఆ మహాశక్తియే గలదు మన చుట్టు ఆ మహాశక్తియే గాలి వీచుతోంది నదులు ప్రవహిస్తున్నాయి సూర్యుడు తప్పిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు భూమి మనల్ నిలబెడుతోంది గ్రావిటేషన్ ఇత్యాది ఈ సర్వము కూడా ఆ మహాశక్తియే అందుకే ఈష్ఠ అది ఈశ్వరుడు కాదని ఈష్ అంటే సర్వమును శాసిస్తూ ఉండేటువంటి గొప్ప శక్తి వర గొప్ప శక్తి పెరుగుంటారు వరుడు వధు వరుడు పెళ్లి కొడుక్కి వరుడు అని పేరు పెళ్లి పండితుల్లో ప్రధానమైన ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే నేను నా భార్య అనకూడదు వధువు వరుడు కదా వాళ్ళిద్దరు ప్రధానమైన వ్యక్తులు పేట్రియారికల్ సొసైటీలో మళ్ళీ వాళ్ళిద్దరిలో ప్రధానమైనది ఎవరు వధుడు ఆ వరశబ్ అయితే ఈశ్వరన్న చోట అది శబ్దం కాదు అది ప్రత్యయం వరుడు అన్న చోట చెప్తుంది అడాగలదు వస్తుంది సదికి ఏవ అభిధీయతే సరే ఇంతకీ సారమేమంటే యజ్ఞానత పసుపుల కొరకు మీరు చేసిన కర్మయ్యా లేక ఈశ్వరుని ఆరాధించే ఉద్దేశంతో చేసిన నిష్ామ కర్మ ఏదైనా కూడా సత్ అనియే చెప్పబడును దీని లక్షణాంత అంటే పరమేశ్వరులకు సత్ అని పేరు ఆ పరమేశ్వరుని చేరుకున్నటకు చేస్తే ఉద్యమానికి కూడా సత్ అనియే పేరు తదేతత్ యజ్ఞత అసాత్వికం విగుణమీ శ్రద్ధాపూర్వకం బ్రహ్మణ అభిధానత్రయ ప్రయోగేణ సగుణం సాత్వికం సంపాదితం భవతి ఆ టాపిక్ ని కంక్లూడ్ చేస్తూ ఉన్నారు అదేమంటే పైన మూడు నాలుగు శ్లోకాల్లో వర్ణించినటువంటి ఈ కర్మ యజ్ఞత యజ్ఞ తప ఆది కర్మ ఏదైతే గలదో తత్ ఏతది పైన వర్ణించారు ఈ శ్లోకంలో కూడా చెప్పారు తత్ అంటే పైన వర్ణించిన ఏతదంటే ఈ శ్లోకం కూడా చెప్పబడిన ఈ యజ్ఞ దాన తపకర్మ ఏది గలదో ఇది ఒకప్పుడు రజోగుణ ప్రేరితమై జరుగుతూ ఉండవచ్చు సాత్వికమై ఉండాలి కర్మ సాత్వికమై ఉండాలి దాంట్లో రజోగుణాన్ని ప్రవేశపెట్టకూడదు ఇప్పుడు సాత్వికము అంటే తెలిసి నిష్కామంగా చేస్తే దాన్ని సాత్వికము ఉంటుంది సత్వగుణమేమిటి తెలియట వైరాగ్యము ఈ రెండు సత్వగుణ లక్షణము కాబట్టి తెలిసి చేయాలి విరక్తితో చేయాలి మళ్ళీ మన కామనతో కామన అంటే రజోగుణం అయిపోతుంది ఇది సాత్వికంగా ఉండాలి కర్మ యజ్ఞమైనా దానమైనా తపస్థైనా ఎలా ఉండాలి సాత్వికంగా ఉండాలి ఒకవేళ తెలియకుండా నిష్కామంగా చేశారనుకోండి తెలియకపోవడం అనే తమో గుణం నిష్కామం పాటు సత్వమే తెలియకపోవడం తమో ఒకవేళ తెలిసి కూడా చక్కగా కర్మని గురించి తెలుసుకుని కోరికతో కర్మని చేశారనుకోండి తెలియడం పాటు సత్వమే అయినా కోరికలు జోగడం చూసారా తేడా మీకు తెలియకుండా పిచ్చి కోరికలు పెట్టుకునే కర్మను చేశారనుకోండి అది ఏమవుతున్నది దాంట్లో సత్వము లేనే లేదు తెలియకపోవడం తమస్సు కోరికలు అనేవి ప్రచేస్తుంది కాబట్టి ఈ చేసే కర్మలలో మీరు ఎంత జాగ్రత్తగా చేసిన సందర్భంలో కూడా ఏదైనా ఒక తమోగుణాంశము ప్రవేశించినాగా అంటే ఒక తెలియని భాగము అక్కడ ఉన్నట్లయితే అది తమోగుణము దాంట్లో కొంత స్వార్థచింతన కూడా ఉన్నట్లయితే అది రజోగుణం అంటే మీరు సత్వగుణ ప్రధానంగా అడుగు వేసిన సందర్భంలో కూడా కొంత రజోగుణము కొంత తమోగుణము దాంట్లో ప్రవేశించి ఉన్నట్లయితే ఎందుకంటే మానవునికి బలహీనతలు ఉంటాయి కదండి టు ఎర్త్ ఈస్ హ్యూమన్ కాబట్టి అటువంటి దోషములు ప్రవేశించినట్లయితే అది విగుణం సగుణం అవదు ద్విగుణం అవంటే ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారనుకోండి నాలుగు సబ్జెక్టులు ఉన్నాయనుకోండి ఏ ఏ అని ఉందనుకోండి గ్రేడ్ అది సగుణం ఏమండి ఏ బిబిఏ అని ఉందనుకోండి అది మీరు అర్థమైంది ఇంకా స్త్రీ ఉంటే చెప్పనే కర్మ లేదు కాబట్టి మీ కర్మలో సత్వగుణ ప్రధానంగా ఉండాలి సత్వగుణము యొక్క లక్షణము రెండు తెలియట నిష్కామము అదే విరక్తి రెండు అది సత్వగుణ లక్షణం తెలియట విరక్తి ఇవి రెండు సత్వగుణ లక్షణము ఈ రెండు ఏ ఏ ఉండాలి ఒకవేళ ఏ బి అయింది అనుకోండి అది అసాత్వికమైనది విగుణమైనది బిఏ అయిందనుకోండి మళ్ళీ అసాత్వికము విగుణము అయింది బిబి అయితే సిసి అయితే కాబట్టి ఒకవేళ పొరపాటున ఏ ఏకి మీరు టార్గెట్ చేసినా ఏ బి అయినప్పుడు లేక బిఏ అయినప్పుడు దాన్ని విగుణము అని అంటారు టార్గెట్ ఏ ఉండాలి ప్రారంభంలోనే టార్గెట్టే తీ పెట్టుకుంటే ఈ చర్చ వర్చించదు ఈ చర్చ ఎవరికంటే టార్గెట్ ఏ ఉండాలి సత్వగుణ ప్రధానంగా ఉండాలి కానీ మానవులము ఏవో పొరపాట్లు దొరుకుతాయి కొంత జ్ఞానం వచ్చి కొంత స్వార్థ చింతన ప్రవేశించి ఉంటుంది ఆ దోషం వచ్చి ఉంటుంది ఈ దోషాన్ని పరిహరించే పద్ధతి ఉపాయం ఏమి అంటే ఇంతకు ముందు వచ్చింది ఏంటంటే ఆ పరమాత్మ యొక్క నామములు మూడు గలవు ఆ మూడింటిని మీరు ప్రయోగించండి ఓం తత్ సత్ అని ప్రయోగించాలి అది ఏలా ప్రయోగించాలంటే శ్రద్ధాపూర్వకంగా ప్రయోగించాల్సి ఉంటుంది మనవాళ్ళు ప్రతీది యాంత్రికంగా చేసేస్తారు కృష్ణుడు విష్ణుడు విష్ణు ఓం అనంతాయున మహచ్చుతాయిన మహాకేష్వా నారాయణ శ్రీకృష్ణైనా ముక్కు పట్టుకోండి అని ఇలాగా కానీ అదేదో లొల్లి చాలా ఏ రకమైన స్పద్ధాలు అయితుండగా చాలా అవకతవకగా చేస్తుంటే ఈ చర్చది అక్కడ పనికిరాదు ఈ చర్చ దేని చేస్తున్న దాంట్లో చిన్న విగుణం ఏర్పడితే దాని కూడా తీర్చేద్దాం నేను మొన్న ఏదో ఒక ప్రార్థన మంత్రం ఏదో ప్రార్థన చేసుకున్నాను ఏదో ప్రార్థన మొమ్మే వరుణ శృతి హంద్రుడయ్య అంటే ఏదో ప్రార్థనలు ఉన్నాయి చాలా పవిత్రమైంది ప్రార్థన చేస్తుంటే ఆ భావన కలుగుతుంది తెలుస్తూ కానీ ఒక చోట తెలియలేదు వాక్యం ఎంత ఇది తెలియలేదే మనకి ఇక్కడ సాయినాచార్యుడు దేవురాశ చూడాలని సారి అని అనిపించింది అది తమో గుణం ఆ అంశంలో తమో గుణం వచ్చింది అలాగే ఏదో ఈశ్వరుని ప్రార్థిస్తుంటే ఏదో రేపు పొద్దున్న ప్రయాణం ఉంది ప్రయాణం సరిగ్గా బాగా అయితే బాగుంటును అని అలాంటి కోరిక ప్రవేశించింది ప్రయాణం సరిగ్గానే అవుతుంది ఇక్కడ ఒకతే ఉంది అయినా మరి బలహీనత ఉంటుంది ఓపిక తక్కువగా ప్రయాణం బాగా అయితే బాగుంటుందో దేవుడా అని అనిపించింది అనుకోండి అది రెండో